జ్ఞాతే ద్వైతం నలిత్యత అక్కడ అదే మాట మీకు కనపడుతుంది సేలా తెలిసిన తర్వాత ద్వైతమి ఉండవే ఉండదు ద్వైతం విజ్ఞానము అనే భేద భేద సందర్భము తెలుసుకునేవాడు తెలియబడేది తెలుసుకునేటువంటి తెలుసుకునేందుకు జ్ఞానము అనే ఈ భేద సందర్భం ఏదైతే ఇది కేటా తెలుసుకున్న తర్వాత ఉండలే ఉండదు కానీ తెలుసుకోక ముందుండే పరిస్థితిని మనస్సులో పెట్టుకుని ఆత్మను విజ్ఞేయముగా ప్రదర్శించారు స విజ్ఞేయ కాబట్టి ఆత్మస్వరూపానికి మీరు ఎప్పుడు దూరంగా లేనే లేదు దూరం అయ్యామని అనుకుంటున్నారు కాబట్టి మీరేం చేయాలి ఆత్మస్వరూపాన్ని పట్టుకోవాలి మీకు తెలిసిపోతుంది ఏమని నేను ఆత్మస్వరూపానికి ఎప్పుడు దూరంగా లేము అని తెలిసిపోతుంది ఇప్పుడు పిల్లవాడు తండ్రిని నువ్వు నాకు దూరంగా ఉండద్దు అంటాడు నాన్న నేను దూరంగా లేని దగ్గరనే ఉన్నాను కాదు నువ్వు నాకు దూరంగా ఉండద్దు అని వాడు మళ్ళీ అప్పుడు ఎన్టీఆర్ ఏదైనా పోండి నాకే పట్టేసుకో పట్టేసుకుని ఉంటే దీనికి లేను దగ్గరగానే ఉన్నాను అని నీకు అనుభవానికి వస్తూ ఉంటే నీకు ధైర్యంగా ఉంటుంది కదా అదే విధంగా ఆత్మస్వరూపానికి మేము దూరం అయిపోయినాము నేను దాన్ని చేరితే కాబట్టి ఆత్మస్వరూపము నుండి నేను దూరమైనాము అని మీకు యథార్థమైన ఆకాంక్ష కలదా ఆ విధమైన యథార్థమైన ఆకాంక్ష మనకి ఉండదా ఎందుకంటే తెలుసుకోడు తెలుసుకోవడం ఎందుకు తెలుసుకోరు తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా తక్కువ ఉండడం లేదనే తెలుసుకోవాలి తర్వాత ఫోకస్ చే సంసారం మీద ఉంటుంది మనకి ఆత్మస్వరూపం కావాలి సంసారం కావాలి అని ఉంటుంది అలా ఉంటుంది దాంతో ఇక్కడ మీరు ఏమవుతుందంటే సత్యం యొక్క స్థాయి ఎక్కడ ఉంటుంది స్థాయికి వేరుకోవడానికి ప్రయత్నిస్తాడు అంటే ఈ మెసేజ్ తన స్థాయికి సత్యాన్ని లాక్కుంటాడు లాక్కొని తద్వారా ఎప్పుడైతే సత్యాన్ని తనకి వెళ్ళే స్థాయికి వీళ్ళు లాక్కొచ్చారో అది అసత్య కాబట్టి వీడు ఒక ఏమిట కాలము అసత్యంతో మీరు కాలక్షణం చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఎదుటి వాడికి చెప్తే తెలుసుకుంటాడని నేను అనుకోవద్దు చెప్తే తెలుసుకోరు ఎంత తెలుసుకోవచ్చు వాళ్ళకి ఓపెన్ఎస్ మీ మైండ్ అక్కడ మొట్టమొదటి ఓపెన్నస్ అండ్ మైండ్ ఉంటుంది వాడు వాడు పోగు చేసుకున్నటువంటి సంస్కారములు అవన్నీ కూడా పెద్ద ఆటంకబోతుందా చెప్తే నిజానని మీరు అనుకో కాబట్టి ఒకవైపు ఆత్మస్వరూపానికి మేము దూరమయ్యాము అనే ఒక అనే ఒక నిర్వేదము ఒక వేదన మీకు అనుభవానికి వస్తున్నట్లయితే దాన్ని మీరు దూరం మీరు దూరం అవ్వకండి దాన్ని పడుకోండి ఆత్మేక్షమ ఉపాసిక దాన్ని పడుకోండి రాముడికి దూరం మనం ఒక ఆయన అడిగారు ఏమంటే ఆత్మస్వరూపానికి చాలా డిగ్రీగా ఉంటున్నామండి కానీ మధ్య మధ్యలో దూరం అయిపోతున్నాము దీనికి ఉపాధి ఏమి అని అడిగాడు దూరం అవనివ్వకుండా ఉంటే దూరం అవ్వదు దూరం అవలిస్తున్నాను కాబట్టి అది దూరం అవసరం కాబట్టి అది దూరం అయినా అయిపోదు అస్తవానికి అయినా దూరం కాదే కాదు ఈ ఉపాసన అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఈ ఇక్కడ ఉండే ఉపాసీత అనే పదము మాము ఇంకా లోకంలో కనపడే ఉపాసన కాదు వేదాంత ఉప ఆస అది ఎక్కడగా ఉండు నువ్వు చూడాలనుకున్నాడు ఇప్పుడు నేను ఉపాసన విడిపెట్టి అలా సెక్రటరీ నిలింగ్పోయి అక్కడ పొలిటీషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనుకోండి లేకపోతే తెలియని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు రాత్రి తొమ్మిది పది పదకొండు దాకా అక్కడే పడు లేకపోతే వాళ్ళని కలవడానికి కూడా విషయాచరుడు పొగలు పోవాలని చెప్పారు వాళ్ళ యాక్టివిటీ అంతా రాత్రి ఏడు ఎనిమిది తర్వాతే ప్రారంభం అవుతుంది ఆ విషయాచర్ణం కావాలంటే మనం కూడా విషాచర్యలు అక్కడ అలాగే వాళ్ళతో పాటు కుస్ట్ పడుకోవాలి సాయంకాలం సంధ్యా సమయం ఆ ఈశ్వరుణ్ణి స్మరించాల్సిన మాట ఆత్మ విచారం చేయాల్సిన పని మనం దూరం అయిపోలేము అని నేను నాలో నేను బాధపడ్డా ఎవరెవరు నన్ను దూరం నేను దూరం తెలుసు దూరం అవసరం లేదు దానికి చేతులు కలిగేషన్ వచ్చి ఇంకెప్పుడు ఫిల్ కాసిన అని ఇక్కడ కూర్చుంటే అయిపోయా ఉపాసనంటే ఉప ఆసీ దగ్గరగా ఉండ దీన్ని మా నృత్యంలో నేను చెందు మాట మళ్ళీ మానవ ఆ సంస్కారం అప్పుడు మరి కోసం మీరందరూ కుప్పాలుగా తగ్గిన శ్రవణం చేస్తున్నారు కాబట్టి మీకు ఒకసారి గుర్తు చేయటంలో ఒక ఆనందము కూడా కలదు మాండవత్యం ఏమని చెప్తారంటే స్త్రీలు అంటే ఆత్మ గురించి ఏకాత్మ ప్రత్యయ సాధన మాట మీకు అది అది ఎలా దొరకాలి దాన్ని పట్టుకోవడానికి ఏముంది నువ్వు ఉంటే సంసారంతో అన్ని రకములుగు సంసారమును అలాగే దానితోటి వ్యవహరిస్తూ ఉండదు ఒక ఆత్మప్రచయం ఒక్కటి కొట్టుకో సరిపడుతుంది ఇంకేమ ఒకటి ఒక ఆత్మప్రచయమును ఒక పని స్వంత్రం అయిపోతుంది స్థాన సిద్ధానికి ప్రమాణం అవసరం ఎక ఆత్మప్రచయారమాణం చేసి సార్ ఆత్మప్రత్యయము ప్రమాణముగా అంటే పొందే సాధనముగా నువ్వు స్వీకరించు అంటే ఇప్పుడు దీన్ని మహాత్ములు చాలా ప్రాక్టికల్ గా చెప్తారు వెరీ ప్రాక్టికల్ ఇప్పుడు ఆత్మీయము అని చెప్తున్నాను ఇప్పుడు మీరు డబ్బు గురించి ఆలోచించేస్తాను ఇక్కడ డబ్బు గురించి డిమానిటైజేషన్ యాధ్యమైంది ఇలాంటి సమస్యలు ఏవో కదా దాని గురించి ఆలోచిస్తున్నారనుకోండి లేకపోతే ఏదైనా భోగం గురించి ఆలోచిస్తున్నారు నవ భోగాలు ఉంటాయి పరిశీలి గురించి ఆలోచిస్తున్నారు లేదా సంసారం ఎలా ఉంటారంటే ధనము భోగములు రిలేషన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కొడుకు వాడు ఈ ఈ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే సుఖాత్మకంగా ఉంటాయి దాని ఏంటో సుఖం ఉంటే ఇంకా అది బ్రహ్మానందంలో సమస్య కాదు కేవలం దుఃఖం ఉంటే మీరు విడిచిపెట్టేసి దూరంగా పోతాడు కేవల దుఃఖాన్ని ఎవరు హ్యాండిల్ చేయడం దూరంగా పోతారు అది కేవలం సుఖమో కాదు కేవలం దుఃఖమో కాదు సుఖ దుఃఖాత్మకం కావచ్చు దృష్టి దృష్టికి నూట చూడండి ఫిఫ్టీ అంటే అన్నిటికీ దృష్టి దృష్టి సుఖమ దుఃఖమా ఫిఫ్టీ దృష్టి ఉత్తర సంతానం కలిగింది సుమారు సుమారు గోల్ వేసేది గోల్ పడిందా లేదా గోల్ పడింది అరేసేగా ఫిఫ్టీ ఫ్యూటీ ఈ సంస్థలో ఉంటాయి చివరి దాంతో ఆయన విడిచిపెట్టడం లేదు పక్క కోనూ లేదు విచేతమైన సంస్కారంలో లేదు కప్పని మింగిన పాముతో పోలు పాము కప్పని విడిచిపెట్టడం లేదు మింగ అలాగే బోట్లో పెట్టుకుని ఆ బుని ఆ భారాన్ని మోసుకుంటూ దాని నిన్ను లేక కట్ట నువ్వు లేక కష్టపడుతూ సంసారంలో ఉంటారు అందులో కాబట్టి మూడు రకముల ప్రత్యేక కోలతో ప్రత్యేకమవుతే మూడు రకం కాన్షియస్ చైతన్యంలో కాన్షియస్నెస్ లో కదలిక చలనములకు ప్రత్యయము అంటే ఆ మూడు రకముల ప్రత్యయములతో వీళ్ళు సతమతమవుతూ ఉంటారు వీటిని అనాత్మ ప్రత్యయములు అని అంటారు మీరు అనాత్మ ప్రత్యయం ఉంటే తత్వముల ప్రసక్తి కాదు ధర్మాధర్మముల కాపు కాదు మీరు అనాత్మ ఉంటారో ఆత్మప్రత్యయం మరుగున పడుతుంది దానికి ఒక చక్కడ పదము కదండి ఆత్మవిశ్వషముంది అనువాదం కూడా చక్కటి అనువాదం మీరు చూసుకోండి మీరు ఎప్పుడైనా మీకు బాగుండో లేదా కొడుకుతోటో మీరు ఏదైనా కలహించారనుకోండి మీరు ఆ కలహాన్ని భాగం చేసుకుంటూ కూర్చున్నారనుకోండి ఐదు నిమిషాలు పది నిమిషాలు టైం అప్పుడు మీకు అనిపిస్తుంది పది నిమిషాలు మనం మీ అనాత్మ అంటే పది నిమిషాలు ఆత్మస్వరూపాన్ని మీరు మర్చిపోలేదు అనమాట ఆత్మస్వరూపం మీరే మిమ్మల్ని మీరే మర్చిపోతాడు తనను తానే కలిసిపోతాడు ఒక ఈగ తన పేరు తాను మర్చిపోయింది పెద్దరాజు సగర్మించిపోయింది ప్రకమ్మ నేను నా పేరు మర్చిపోయాను నేను తెలుసు ఆత్మవిస్తిలో పడిపోతాడు తనను తానే మర్చిపోతాడు మీరెప్పుడు అర్థము లోకము ధర్మం కూడా భోగాలు ధర్మం కూడా అవకాశం చేగము వచ్చాడు కూడా భోగ రూపంగానే ఉంటుంది అలవాటు చేసే ధర్మాలన్నీ కూడా భోగ భోగ ప్రధానంగా ఉంటాయి రిజల్ట్ ఉంటే ఇక్కడికే కష్టాలు కదా రిజల్ట్ అంటే భోగమే అర్థము భోగము తర్వాత ఏమో అటాచ్మెంట్స్ ఈ మూడింటితో భవిష్యత్తు కంటే మారిపోతుంది ప్రతి కొంత ఈ ప్రత్యేకంలో వెళ్ళి అలా చేయక చర్పు పరిగెత్తి అదే ఇప్పుడు అజ్ఞానము అంటారు ఏదో తెలుసు అజ్ఞానము అంటే నీ ఈ శాస్త్రం రాలేదు ఆ శాస్త్రం రాలేదు ఒక స్వహరస్థితి తిరిగి లేదు సంస్కృతం రాలేదు లేకపోతే వ్యాకరణం కాలేదు అది అజ్ఞానం అనుకుంటారు అది కాదు జ్ఞానం అజ్ఞానం ఎలాగో ఉండమే జ్ఞానం కాదు ఇక్కడ అజ్ఞానం ఏమిటంటే ఆత్మవిస్మృతియే అజ్ఞానం తను తాను విస్మాలే అజ్ఞానం అక్కడ ఈ అజ్ఞానం ఏ లెవెల్లో ఉంటుందంటే ఒక వ్యాకరణ పండితుడు ఆ వ్యాకరణాన్ని ప్రజర్వేషన్లో కూడా వెల్లిస్తూ కూర్చుంటే ఆయన శంకర్ లో వెళ్ళాలంటే సో ఉన్నా నహి నహి లక్షణ ఆ గోవిందుడు ఉన్నాడు నీవు ఆ గోవిందుడికి సో కాబట్టి ఆ ఆత్మాన ఉంటాయి ఆ విధంగా ఆత్మ విస్మృతి అది భయంకరమైన జ్ఞానము అదే మన సంస్లో హీ కష్టవ్ సత్యాలిటీవ్ దాన్ యువ బిలీవ్ దూఆర్ కాస్ట్ ఇది సంస్ ఆత్మప్రతయం అనేది అసలు గంటుల్లో ఉంటుంది ఆత్మ విశృతం ఎందుకంటే ఆత్మ యొక్క ఫాదర్ మదర్ ఈ స్టేటస్ ఏం ఉండదు కాబట్టి మీరు రియాక్షన్స్ లో పట్టుకొని ఆత్మవిశృతిలో పట్టుకోవాలి తర్వాత ఈ దేహమును ఈ హృదయము ఈ కాళ్ళు ఈ చేతులు ఇది లంగ్స్ ఇది స్నేలా పేరు పెట్టుకుని వాటికీ అసలు అది చేయాల్సిన డ్యూటీ చేయాలి నేను అనంతరం లేదు ఒక అప్సిజన్ ఈ బాడీ ఈ లిమ్స్ ఈ అవయవములు ఇవన్నీ యథార్థములు అనుకుంటాడు అనుకునే వాటిని సేవ చేసుకోబట్టి చేస్తాడు బట్ అవన్నీ యథార్థములు కావు ఇవన్నీ కర్మనామములు హార్ట్ అన్నా లివర్ అన్నా స్వీట్లు అన్నా చేసి పనుల్ని బట్టి వాటి ఆ వచ్చే ఊపిరించి అంటే కర్మరాభేయం జరిగేది కర్మనాభేసు అంటే కర్మనాభేయం కాలుడు కర్మనాభే కర్మనాభైయాలు ఆ శ్రోభం కదా పాంచభౌతికమైన మేతాసత్వం అనేది జరిగింది ఆ కర్మరాంధే పట్టుకునే వీడేమో కుర్చీ కూడా ఉంటాడు తర్వాత తనని తాను కట్టగా భావించాడు భావించి మాట్లాడినప్పుడు నేను కట్టాను అంటే మాట్లాడేవాళ్ళను చూసినప్పుడు నేను చూస్తూ వాళ్ళను సంకల్పించినప్పుడు నేను సంకల్పించుకోను అని ఈ విధంగా ఈ బిలీవ్స్ సో మచ్ అబౌట్ ఇన్ సార్ ఈ బిలీస్ అన్ని కలిపి ఒక అజ్ఞాన వాతావరణాన్ని నిర్మాణం చేసి వీళ్ళు ఆత్మ విస్మృతిలో పడాల్సింది కాబట్టి మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఆత్మకు దూరమైపోయిన కారణాలు కంటే ఆత్మ విస్మృతి కారణంగా ఆత్మకు దూరమైనాము ఇప్పుడు దాన్ని మీరు బ్రేక్ చేయాల్సి ఉంటుంది ఆ దిగస్ సైకిల్ ని బ్రేక్ చేయడం కోసం నేనేం చేయాలంటే ఆత్మని పట్టుకోవాలి ఆత్మే ఉపాసంకల్పములు చూడు ఈ సంకల్పములు ఈ ప్రత్యయములు ఈ ఆత్మ ప్రత్యయములు ఇవన్నీ కూడా యథార్థము కావు ఈ భోగవాసనలు భోగా సంకల్పములు ఇవి అర్థము కావు కొడుకు ఇది ఈ జంజాతము అది ఎప్పటికీ అది ఒక కొలిక్కి వచ్చేది కాదు మీరు స్పెషనానికి పోతాడు తప్ప ఈ సంస్థ లేని ఒక కొలిక్కి వచ్చేవి కాదు అదంతా కూడా వాస్తవికత లేదు ఇప్పుడు వెళ్ళి డెవలప్మెంట్ పోక్కర్లేదు వాళ్ళని మనం కన్సల్ట్ చేయక్కర్లేదు వాళ్ళ లెవెన్ వాళ్ళ ముందు లేదు ఒక రాసతే ఉంది ఈ రూజ్ ఇంట్రెస్ట్ ఇట్ ఈ వెదర్ దే చీప్ ఇంట్రెస్ట్ స్టార్ట్ నాకు ఇంట్రెస్ట్ అన్నారు ఇప్పుడు మీరు ఈ వివాహాలు పెళ్ళైనప్పుడల్లా మీరు చదువున బయలుదేరుతున్నారు అనుకోండి స్టాప్ యూ లూజ్ ఇంట్రెస్ట్ ఈ మ్యారేజ్ పార్టీలు లూజ్ ఇంట్రెస్ట్ ఉంటాయి అసలు మరి వాళ్ళు సపోజ్ దే లూజ్ ఇంట్రెస్ట్ ఇంత చీప్ ఇంట్రెస్ట్ దగ్గరికి మరి మై సారీ ఐ నాక్ ఇంట్రెస్ట్ మాట వాళ్ళు చెప్పక్కర్లేదు లూజ్ ఇంట్రెస్ట్ That is it. That is the practical philosophy. You lose interest in all this. It is up to them whether they feel that interest or not. From my side, I am not interested. I lose interest in you. That is why I am anatma-prachyaya. What is anatma-prachyaya? Atma-wishni-tukichi? Moral. With many to me fractional-wishni. One of the things that I am anatma-prachyaya is more, the one. One atma-prachyaya is anatma-prachyaya. One of the things that I am anatma-prachyaya. ఆ మాట ఇక్కడ అదే మాటనే ఇంకోలేదు ఆత్మేపా ఇదంతా కూడా ఆత్మే దేహం అంతా నేత అందరూ కూడా ఆత్మయే ఇలాగా చూపు చూసా చూడబనేది దాన్ని అవకాశం ఆ చూపు చూపు లెక్కలు ఏముంది ఆత్మయే జరుగుతుంది ఆత్మకే చూపులు తెలిపారు అంటే చక్షుష శిక్షువుని దీన్ని చెప్పి పద్ధతి మారింది భాష మారింది ప్రణాళిక మారింది చక్షుష చిక్షుడు ఇక్కడేమస్తు నువ్వు శక్ష్ ఆత్మయే క్షగా తె పిలవబడుతూ ఉంటుంది ఆత్మయే చెక్షు అనబడుతోంది ఆ చేసి పని ఇవ్వబడి చూసే చూపట్లే రూపజ్ఞానం రూపజ్ఞానం అంటే చైతన్యమే కాదు చైతన్యానికి ఉసుగు వేస్తే రూపజ్ఞానం చైతన్యానికి మరో ఉసుగు వేస్తే ఉసుగు అంటే కండిషన్ పరిక్షన్నం చేస్తే చైతన్యాన్ని రూప జ్ఞానం అయింది ఇంకో రకంగా పరిక్షిన్నం చేస్తే చంద్ర పరిక్షిన్నం చేస్తే సంకల్పం కాబట్టి ఆత్మపతి చేయకుండా అనాత్మక చేయకుండా భాషిస్తున్నాయో తప్ప మనం ఎప్పుడైతే వాళ్ళు ఎందుకు అనాత్మ కూడా ఆసక్తిని కలిగి ఉంటామో అప్పుడు అనాత్మ సత్యం ఆత్మ విశ్వ నేను అలా కాకుండా చూపు చూపు ఆత్మ యొక్క ప్రకటన రూపము ఆత్మ యొక్క వికాసము చూడబడేది అసంత్యం చూడబడేది అసంతం చూపు ఆత్మ యొక్క వికాసం చూడబడేది వైపు ఉందండి బయకుంటే నీకు ఎందుకు అనాత్మక నేను దాని మీద ఎందుకు ఫోకస్ పెడతాను ఆ చూపు ఏమిటి ఆత్మ చేయగలి వినికి ఏమిటి ఆత్మ చేయగలి ఈ చూపు ఈ వినికి ఈ సంకల్పము ఇవన్నీ కూడా స్వరూమైన ఆ చిత్ర ఆత్మయే అని నేను తెలుసుకో అలాగే ఆత్మప్రత కొనుక్కో అంటే అర్థం ఆత్మప్రత్యాన్ని కొనుక్కోవడం మానే సరిపోతుంది అది ఉపాసన చేయడం అని చెప్తున్నాను ఏ ఆత్మజ్ఞానం ఇంకే నాకు ఆత్మజ్ఞానం కావటం లేదని కాంప్లైజ్ చేయటం మానేసి ఈ పద్ధతిని అవలంబించండి ఆత్మే సేవా ఆత్మాని విశేషణాన్ని ఉచ్యేనో సహే ఆప్నోతి వ్యాపి అది ఆత్మా వ్యాపించి ఏది ఉన్నది ఆత్మతిని దీనికిని వ్యాపించి ఏది ఉన్నది ఆత్మగలరు సంకల్పములను వ్యాపించేది ఉన్నది ఆత్మగలదు స్పక్ష జ్ఞానము వ్యాపించి వేయడం ఉన్నది ఆత్మగలరు కాబట్టి ఈ మామలో కాలేజీ వ్యాపించి ఏదిగలదు ఆత్మయ్యే కలదు కాబట్టి పైన చెప్పిన ప్రాణము చక్షు మన వాక్ మొదలైన విశేషము ఎదైతే చెప్పాడో వాటిందన్ని సమయందే కలిగి ఉన్నది అనగా వాటి దాన్ని వ్యాపించి ఉన్నది ఆ అంటే చైతన్య స్వరూపం ఏదైతే కలదో అది ఆత్మ అనవైతేవో ఉపాస సహా విశేషంహతి సామాన్య పదాన్ని మీరు అర్థం చేసుకోవాలి వస్తూ ఉంటుంది పూర్ణం అండ్ మీరు అప్రత్యయం చేశారనుకోండి కానీ అని ఇంకో యాడ్ ఇటు యా తీరుతుంది అటు గుణం వచ్చే రేపు వస్తుంది తాకి ముందు రేపు వస్తుంది నాకి పక్కన యా వస్తుంది ఐదు హల్లు ఒకటో ఐదు హల్లు అంటే ఎలా ఎలా ప్రొనౌన్స్ చేయాలి రే నేను ప్రొనౌన్స్ చేస్తాను లేనండి కానీ వచ్చింది అలా ప్రణాన్స్ ఇప్పుడు అక్కడ కష్టం లేదు కృషి నా అంటే నూలే ఓకే కాబట్టి ఇది ఆత్మహత్య చేస్తుందంటే ఆయా విశేషములను విశేషము అంటే పచ్చు తులర్స్ లేదా పచ్చు తులర్స్ బాక్ మరుపుతున్నదై వాళ్ళు పడకడం అనేది పడకడం పడకడం అనేది చూస్తున్నదే చూపు చూడడం అనేది మిత్రుండే శ్రోతము వినడం అనేది ఈ విశేషమునన్నింటినీ తాను ఎందుకు ఉపసంహారం చేసుకుంటాను మీరు అలా తెలుసుకుంటారు ఉపసంహారం చేయడం అంటే అలా ఇది చైతన్యమే వినే విని చైతన్యమే ఇదంతా చైతన్యమే అని తెలుసుకుంటారు అంటే మీరు ఏం చేసినట్టు ఈ వరం వాక్ శ్రోగం శ్రోతం వీటైన అన్నింటినీ ఒకే చైతన్యమునందు మీరు వదన్ వా చిక్షు శ్రోత్రం అనేలా పేర్లు పెట్టినప్పుడు అది అకృప్తి ఉన్నాము అప్పుల ఉన్నాము పట్టిత్వానికి అది ఆ కర్మణాభేయమైంది తప్ప అది ఆ వస్తువు యొక్క తత్వానికి చెప్పేటువంటి పేరు కాలేదు ఇప్పుడు వాళ్ళని అన్నింటినీ తమయ్యే కలిగి ఉన్నది ఈ ఆత్మ చైతన్యం మేము అని వాటిని అన్నింటినీ ఆ స్వరూపము చేస్తే ఈ అపరుక్షణము కాస్త ఇక్కడ ఏమవుతుంది అప్రోత్సము ఎప్పుడు కూడా రూమ్ అంటే విశేషము పెట్టుకుంటే అది అపూర్ణమేము విశేషాలన్నీ తీసేస్తే అది పూర్ణము ఏమన్నా గోడ అన్నారు అనుకోండి అపూర్ణము కుచి అన్నారు ఓకే జలపాతము అన్నారు అనుకోండి జలము అన్నారు కాలవా అన్నారు నీరు అంటే కాబట్టి చూపు అని ఇలాంటి కొలా వేస్తే అదే ఆత్మ చైతన్యం కానీ అపోరు ముక్కలు ముక్కలుగా ఆశించింది వీటి అందరికీ నేను ఉపసంహారం చేసి ఒకే చైతన్య రూపం కాదు చూపే జ్ఞానమే సంకల్పం అన్నా జ్ఞానమే దాని శక్తి కూడా జ్ఞానం ఇదే పుట్టింది సర్వముండే పుట్టింది అని వీళ్ళన్నిటినీ మనోహారం చేసి అలా చిన్నమాత్రంగా ఉండండి చిన్నమాత్రంగా ఉండండి అలా తెలివిగా ఉండండి తెలివిగా ఉండాలి ఆ తెలివిలో తెలుసుకుంటూ ఉండే తెలివిగా ఉండకూడదు అట్లా తెలుసుకుంటూ ఉండాలనుకోండి ఇదో విజయమో మళ్ళీ ఇది టేబుల్ ఇది పుస్తకము వీడి ఫలానా వాడు ఫలానా అని తెలుసుకుంటూ ఉండాలనుకోండి ఆ తెలివి అది మొక్కలు మొక్కలు మొక్కలు నామ రూపాయమైన తెలివి అది అప్రోత్తున్న ఆత్మ అలా కాకుండా వాటన్నింటినీ సోహారం చేయలేదు చూస్తున్నారు కానీ సంకల్పంలో చేయటం లేదు చూస్తున్నా చూసుకోలేదు నామ రూపాత్మకంగా నామరూపాన్ని పక్కన పెట్టే నామరూపాన్ని పక్కన పెట్ట నామూపా నిరాకరణి అయితే మా వాళ్ళు నామరూపాన్ని పెట్టారు ఆత్మ విషయంలో ఉపానిషన్ పాఠితాయి నో కళ్యాణ వాళ్ళు ఎందుకు ఎంత వాళ్ళు ఇది రా ఉపనిషత్తు పాట చెప్పడం మానేసి ఏదో తత్వ పోతాడు నానిషన్ అని చెప్పి ఈ పూజలు చేసుకో కూర్చోండండి అని ఒకరు పెడతాడు స్కీమ్ దాన్ని వాళ్ళు ఏమంటారు అక్కడ ఆ స్కీమ్ లో జాయిన్ అయిపోతాడు ఎవరో ఒకరు ఉపనిషత్తులు చెప్పి కూడా వస్తాడు వాళ్ళని అడుగుతారు వాడిని అడగాలి ఎన్ని అడగాలో అని అడుగుతాను నేను అడుగుతున్నా ఉన్నాను నువ్వు ఏం ఉద్ధరిస్తున్నావు రాలోచించే నేను రివర్స్ చేశాడి అని అనుకోండి అక్కడ అన్నీ కావాలి ఆత్మ తప్ప అన్నీ కావాలి అందుకేనే ఆత్మద్రోహం అయినట్టుగా అనిపించింది ఏమీ అక్కర్లేదు ఆత్మే కావాలి అనేది అనంటే ఆత్మ తెలుగు నేను నేనంటే నేనంటే నేనే నేను నువ్వు చూసుకో నేను నువ్వు చూసుకో నీకు తెలియదు ఏమీ కాదు నేను ముందు నేను వచ్చి మీద అనే తర్వాత వచ్చింది ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన అన్నట్టుగా ముందు వచ్చిన నేను ఎక్కడో మూలం పడిపోయింది విస్ఫూర్తిలో పడిపోయింది తర్వాత వచ్చినటువంటి రూపములు శబ్దములు నామరూపములు ఇవన్నీ కూడా నేను నెట్టి పెట్టి తాడామని చేస్తున్నాయి కాబట్టి నామరూపాలను ఎత్తి వేసుకొని పక్కన పెట్టి నామరూపములు ఎందుకు సత్యము లేదని తెలుసుకోవడానికి ఎప్పటికీ నువ్వు పోవు నువ్వు విడిచిపెట్టేస్తే అంటే చూసుకో సంకల్పంలో అన్నీ విడిచిపోయి అప్పుడు కుసం హాట్ అవుతుంది అన్ని కుసం హాట్ అవుతుంది ఎప్పుడైతే కుసం హారడుతుందో నేను పూర్ణ ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటాను కవిత రాష్ట్ర పరు గొప్ప పాటల్లో మీ స్వరూపంలో నేను ఉండొచ్చు నేను ఎవరికాశ మాత్ర రూపే నీ విశేషణాన్ని వ్యాపించి ఆత్మ ఈ విశేషణములన్నిటిని వ్యాపిస్తుంది విశేషణములు అంటే ఏంటి చూపు వెనికి ఇత్యాది విశేషణములను వ్యాపిస్తుంది ఈ విశేషణములు చూపు చక్షు శ్రోత్రం అనే విశిష్టమైన క్రియలను బట్టి పుట్టిన ఏది కర్మనామం చూపున ఎన్నికలను చూసుకోవాలి కనుక వినిగిరివే నిలుతనాలు విడుతోంది కనుక కర్మనామం ఆ చేస్తున్న వేడి వేడి క్రియలను బట్టి వచ్చిన కర్మనామం పిగల ఆ విశేషణముల పథకం ఎక్కడ ఆ విశేషణంలో అన్ని నీళ్ళు వ్యాపించి ఏది ఆత్మనే ఉన్నది ఎలా వ్యాపించింది తెలుసుకోండి వస్తు రూపంగా వ్యాపించింది చైతన్య రూపంగా వ్యాపించింది వస్తు మాత్ర రూపే వ్యాపబడి వికారము లేదు లేదు చూపులో వ్యాపించింది వ్యాపించి రూప జ్ఞానంలో ఉన్న జ్ఞానాంశమే కూర్చో వెంతుడిలో వ్యాపించి శబ్దజ్ఞానంలో ఉన్నది జ్ఞానాంశముగా ఉన్నది మీరు తరంగములలో వ్యాపించి అన్నట్టుగా ఆత్మ చైతన్యము అది తెలివి రూపంగా తెలివి తనస్సు అదే వస్తువు వస్తువు కానీ నా రూపాన్ని తెలివి రూపంగా తెలివి అనే ప్రకాశము రూపంగా వీరన్నిటి ఎందుకు ఈ విశేషణములు చక్షు స్వత్రం ఇత్యాది విశేషణములూ ఆత్మ వ్యాపించి ఆత్మ అని పేరు వచ్చింది ఆత్మోపి సుఖం ఎలాగత్తే వ్యక్త విషయా సంస్తో భావ తస్మాత్మే కథపురాణం హిందపురాణం స్టాండర్డ్ పురాణం శివపురాణం కల్పిత పురాణం హిందూపురాణం స్టాండర్డ్ కానీ శంకర పురోత్మలు రిపోర్ట్ చేశారు రాజ్యా స్టాండర్డ్ శివపురాణం వైష్ణవుడు శివుడు కొట్లాడు కుటుంబం పెట్టారు చూడండి తర్వాత వచ్చింది వైష్ణవు యొక్క చూసి ఎవరో పండించే దగ్గర కలవడం రాసి పెట్టారు కనుక వైష్ణవు వాళ్ళకి పేచీ పెట్టడానికి తన్నట్టుగా రాసిపెట్టాడు అదేమో పైకి తెచ్చుకోవడానికి విష్ణు వెళ్ళాడు పైకి తెచ్చుకోవడానికి బ్రహ్మ వెళ్ళాడు ఆ విష్ణు వేదమహం విష్ణువు అప్పుడు చేత విష్ణు జాతకాన్ని వాడిగా చూపించి అక్కడి నుంచి చిత్రాలు ఉంటారు హిందూ పురాణంలో ఉండదు హిందూ పురాణంలో ఉంటాయి ఆత్మలు ఎంత విష్ణు ఇలాంటివి ఈ చైతన్యం యొక్క విశిష్ట రూపంలో ఏవైతే కావో అవన్నీ కూడా పరమాత్మ చైతన్యానికి నింగ ఆత్మయే ప్రాణ వికాసములను చేతులు మొదలైన క్రియాశీకులను విజ్ఞాన వికాసములను అంటే మనసు చూపు వినిపి మొదలైన వాటిని అనగా నామరూపములను క్రియంటే నామం రంగంటే రూపం చేతులు కారు మొదలైనవి క్రియలు ఈ మూడింటిని కూడా ఆత్మచైతన్యే వ్యాపించి పూర్వవి ఇప్పుడు చూడండి చంద్రుడు కలుగుతున్నాడు చంద్రుడు కలుగుతున్నాడు చంద్రుడు కలుగుతున్నట్టు కనబడుతున్నాడు కలుగుతుంది నీటి లోపల ఉన్న చంద్రుడు కదులుతున్నట్టు కనబడుతున్నాడు ఇప్పుడు నీటి కదులు నేను కదలకలే జరుపుకోండి అది ఒక చూడు చంద్రుడు కదలకుండా ఉన్నాడు నేను కదిలే తెలుసుకోండి అది ఒక చూడు చంద్రులు ఎలా కదులుతున్నా మేడం ఎలా తెలుసు అలాగే ఆత్మ చైతన్యము మనస్సును వ్యాపిస్తుంది మనస్సులో పెద్ద సంకల్పము తెలిసి ఇట్లా ఆ మనస్సు ఏకాగ్రంగా ఉన్నప్పుడు ఆత్మ ధ్యాయకి ఇల్ల ఆత్మ ఏకాగ్రో ఉండడం ఆ చంద్రుడు కదలత లేదు చంద్రుడు కదులుతున్నాడు గుడు కూడా చంద్రుడికి సంబంధం లేదు కదలత లేదు కూడా చంద్రుడికి సంబంధం లేదు కదులుతున్నాడు కూడా సంబంధం లేదు అలాగే మనస్సు మనస్సు ఉపాధిని బట్టి ఆత్మ ఎందు జాగ్రీ లేదా ఆత్మ సవాగ్రముగా నిష్ఠముగా ఉన్నది అన్నట్లు ఆత్మ చేయించోగా ఉన్నది కలిగిపోతుంది అన్నట్లు ఎప్పుడు మనస్సుని బట్టి మనస్సు కలిగిపోతుంటే రాజీవ మనస్సు ఏకాగ్రంగా ఉంటే ధ్యానీవ కొంతమంది అంటారంటే మేము రాజుగా ఉన్నప్పుడు మనస్సు ఏకాగ్రంగా ఉంటుందండి ఆత్మక్షణంగా ఉండగలుగుతున్నాము మళ్ళీ మేము సంసారం ఉన్నట్టు ఆత్మకి ఏమి కాదని నేను ఆ చలనైపోయినప్పుడు కూడా అది మనస్టే తప్ప ఆత్మ కాదు ఆత్మయో ఏ చలనము ఉండదు తెచ్చుకోవాలి గుర్తు తెచ్చుకో గుర్తు తెచ్చుకుంటే ఆ చలనం ఏమవుతుంది అయిపో సాక్షి రూపంగా ఈ రుచి ఉండండి ఆ చలనం పోతున్నట్టు ఆ చలనం మాత్రమే అది అన్నదే ఉంటుంది ఇక్కడ ఇక్కడ సందర్భం ఏంటంటే ఏకాగ్రంగా ఉన్న మనస్సులో వ్యాపించి ఆత్మ ఉన్నది చంచలమైన మనస్సులో వ్యాపించి ఆత్మ ఉన్నది ఆ ఏకాగ్రంగా ఈ చాంచల్యం ముందు ఆత్మ చైతన్యమే వ్యాపించి ఉన్నది అని ఆ శక్తి యొక్క అభిప్రాయం తస్మాత్ ఆత్మ ఇచ్చేవా ఉపాసిక కాబట్టి ఈ సర్వము ఆత్మయే అని నేను ఉపాసన ఆ విధంగా మీరు ధ్యానం చేయండి జ్ఞానం అనగానేమిప్రీ జ్ఞానము ఎట్లు చేయవలేను అన్నది ప్రశ్న కాదు జ్ఞానము ఎట్లు చేయడం వల్ల అనేది ప్రశ్న కాదు ఎందుకు కూర్చోవచ్చుతో అవన్నీ ఈ వర్క్ అవుతాయి జ్ఞానం అంటే ఆత్మప్రత్యయము పట్టుబడు అనేది సత్యము పట్టుకుంటూ ఉంటుందే జ్ఞాసం ఇది ఇది బాధ ఈ బాధ అంటే జ్ఞేయం ఈ జ్ఞేయమును ప్రకాశింపజేస్తుంది ఏంటి చూపు చూపును ప్రకాశింపజేస్తున్నది ఏంటి ఆత్మస్థౌ అని ఆత్మప్రత్యాయాన్ని పట్టుకుంటుంది అప్పుడు ఎవరింది ఫోకస్ చేయాలని బాధ నుంచి ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు కోపం సో భక్తులైతే ఏమంటాడంటే ఆ కోల లోపల ఉండి ఆ పరమాత్మ చూస్తున్నాడు భక్తులు జ్ఞానం ఏమంటాడంటే ఈ కుబు శబ్దంలో ప్రకాశింపజేసిన ఆ చైతన్యం మాస్టర్ మీరు చెప్పింది డివరెంట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది వాస్తవంలో ఇద్దరు ఒకే సత్యాన్ని వాళ్ళు పాయింట్ ఏ సత్యాన్ని భగవంతుడన్నాడో ఎలా అంటే అదే విషయాన్ని ఆత్మానికి తేడానికి భక్తులు భగవంతుడు ఎలాంటి యొక్క ఆత్మ అలా కాకుండా ఈ భక్తుల ఎప్పుడులో వస్తుంది అటు మీద కుట్టుతుంది ఎంత ఊరు తోపే అడలో ఉంటుంది ఇక్కడ భూ పూర్వంతో ఉంటుంది అదనపు వెజ్ చేస్తుంది అని ఆ ఇదంతా సంసార ప్రక్రియాలు కాబట్టి సంసార ప్రక్రియ రామనామాన్ని జీవాడికి నేను సలహా ఇచ్చాను రామనామాన్ని నువ్వు కానీ ఆ రాముడు ఆత్మరూపంగా ఉండాలి అని ఎవరికి మాత్రం మర్చిపో రాము అంటే ఏమిటి ఆనందం ఆనందం ఏమిటి ఆత్మతో గుడి పెట్టుకుని కంటిపించాయి అలా ఏం చెప్పాల్సి వచ్చింది ఏం చేస్తాడు నామరూపాల్లో పడేసి కనిపించింది నామరూపాల్లో పడేసి రాముడు రాముల వారికి ఒక నగర ఒకటి చేయించారు నెట్వర్స్ ఒకటి పెడతాం రాముల వారికి నెక్వెస్ట్ చేయలేదు రాహుల్ గంధి గౌరవ మర్చిపోయింది కానీ రాహుల్ గురించి నెక్వెస్ వీడియో పెడతా ఇసు వీళ్ళు చెప్పి కొన్ని డబ్బులు పోవించేటటువంటి ఇన్ని వేషాల కుటుంబంలో విడిచిపెట్టి ూ పాల్ని పడుతుంది మరి